గణపతి హవామహే ఉపమశ్రవస్తరాజనసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే ఓం భద్రీ ఓం సహనావతు సహనౌునత్ సహదీకరవై తేజస్వి నాధీతమస్తు శాంతిశాంతిశాంతిపనిషత్ సత్య సత్యతి రాణావై సత్యం स्मृतेश अहम सर्वस्य सर्व प्रभव अस्मा श्रद्धेय सय पक्ष निरीश्वरवाद इत्मु इकड़े जब कदा अस्मात्मन सर्वे लोका ఈ ఆత్మ నుండియే సర్వలోకంలో వేయిస్తున్నాయి ఆత్మ అంటే ఏమిటి విజ్ఞానమయుడే విజ్ఞానమయుడి యొక్క అవస్థాంతరమే ఆత్మ విజ్ఞానమయుడే కాబట్టి విజ్ఞానమయ వాదన విజ్ఞానమయుడే సత్యము విజ్ఞానమయుని నుండియే సకల లోకంలో ఆవిర్భవిస్తాయి విజ్ఞానముడే భోక్త జగత్తు భోగ్యము పరస్పరము భోక్తు భోగ్యభావం కూడా ఉండవచ్చు కాబట్టి విజ్ఞానమయుడితో పనైపోతుంది అనేక మంది విజ్ఞానమయులు ఉంటారు విజ్ఞానమయ నానాత్మ ఉంటుంది ఆ విధంగా సమష్టి కర్మఫల రూపంగా జగత్తు నిర్మాణం అవుతూ ఉంటుంది దీనికోసం ఈ ఈశ్వరుడు అక్కర్లేదు అని నిరీశ్వరవాద పక్షాన్ని సంఖ్యులు మీమాంసకులు వాళ్ళు చెప్తారు పైగా వాళ్ళు ఏమంటారంటే తస్మాత్ సర్వం శ్రద్ధేయం శృతిలో చెప్తోంది కాబట్టి మీరు శాస్త్రవచనాన్ని మీరు విశ్వసించాలి కాబట్టి నిరీశ్వరవాదమే ఫైనల్ అని వాళ్ళు ఓక ఇది ఒక పక్షం దీని మీద సేశ్వరవాది విప్లైస్కున్నాడు సేశ్వరవాది అంటే ద్వైతి అని అర్థం అంకేతంగా నేను బ్రాకెట్లో రాశాను సేశ్వర ద్వైతవాది ఈశ్వరుడు ఉన్నాడు అని వాదించేవాడు ద్వైతి అం నేను చాలాసార్లు చెప్పాను మీరు ఆస్తికులా నాస్తికులా అంటే మేము ఏది కాదు మేము ఆస్తికుల పో కాదు నాస్తికులు పో నిరీశ్వరవాది నాస్తికులు ఈ సేశ్వర ద్వైతవాది వీడు అద్వైతులు రెండు కేటగిరీల్లోనూ పోడరు వీళ్ళు రెండింటికీ అతీతంగా ఉంటారు ఇంకా చేత అద్వైతులకు విరోధం ఉండదు వాళ్ళలో వాళ్ళకు విరోధం ఉంటుంది అద్వైతులకు విరోధం ఉండదు అద్వైతులు వీళ్ళు ఉడికి ఆ మఠంలో కూర్చొని భోజక వస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎవరు విరోధం ఉండదు నో విరోధాయే అదే నాస్తికుడు అయితే వెళ్ళడం ఆస్తికుడు నాస్తికుడి దగ్గరికి వెళ్ళడు నాస్తికుడు ఆస్తికుడి దగ్గరికి వెళ్ళడు కానీ అద్వైతు సర్వత్రకే పోతాడు ఎందుకంటే ఎవరితోటి విరోధం ఉండదు అందరూ ఆత్మస్వరూపు మంచిది సేశ్వరద్వైతవాది ఇప్పుడు తన పక్షాన్ని చెప్తున్నాడు ఎస్వజ్ఞ సర్వ విత్ య అశనాయా పాసే అత్యేతి అసంగో ని ఏత్య వా అక్షర ప్రశాసే యూ భూతే అంతర్యమ సయస్ పురుషాన్ నిరుహ్య అత్యక్రామత్ స వా ఏష మహానజ ఏషేతుర్విధరణీశాన యత్మా అపహత పామాజరో విమృత్యు తేజోసృజత ఆత్మా ఇదమెక ఏవాగ్ర ఆసీ ిప్యతేకే నాహ్య ఇదిశ్రుతిశతేభ్య స్మృతే అహంశ ప్రభవ ప్రవర్తతే పర అస్తి అసంసారీ శృతి స్మృతిన్యాయేభ్య సారణం జగత ఇది సేశ్వర ద్వైతవాది యొక్క వాదం మొత్తం అన్ని మంత్రాలు కోట్ చేసి పరస్ ఆ కోట్ చేసి ఈ కొటేషన్స్ ని ఏం తెలిసింది ఇది పర అస్తి పర అంటే పరమాత్మ అస్థి ఉన్నాడు పరమాత్మ జీవభిన్న అన్న అభిప్రాయం పరమాత్మ జీవభిన్న ఈ విజ్ఞానమయుడు జీవుడు వీడికంటే భిన్నమైనటువంటి పరమాత్మ కలడు విజ్ఞానమయుడి కంటే భిన్నంగా పరమాత్మ లేడు అనే నిరీశ్వరవాది పక్షము అంగీకారము కాదు కలడు ఎలాగంటే యహ సర్వజ్ఞ సర్వవితే సర్వము తెలుసున్నవాడు సర్వజ్ఞాన్న అదే అర్థం సర్వవిత్తనా అదే అర్థం అంటే దానికి ఎలా చెప్తారంటే ఇది ముందక నుంచి వచ్చింది ముందకోపనిషత్తు దానికి ఎలా చెప్తారంటే సర్వము గురించి జనరల్గా తెలుసున్నవాడు సర్వము గురించి వివరంగా తెలుసున్నవాడు ఇప్పుడు ఈ లోకంలో మీరు బంగారం గురించి తెలుసున్నవాడికి ఆభరణాల గురించి తెలియదు బంగారం అంటే సైంటిస్టులకి గోల్డ్ దాని వ్యాలెన్స్ దాని కాంపౌండ్సు గోల్డ్ యొక్క సైన్స్ గురించి బాగా తెలుసున్న కెమిస్ట్రీ పీపుల్ అయితే గోల్డ్ యొక్క ఫిజిక్స్ తెలుసున్న వాళ్ళు ఉంటారు గోల్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఫిజిక్స్ మీ సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది ఒక చిన్న ఇష్యూ అంతా గోల్డ్ ఉంటుంది మీ సెల్ ఫోన్లో ఒక లక్ష సెల్ ఫోన్లు పోగేస్తే ఒక తొలం గోల్డ్ వస్తుంది ఆ ఆ రకంగా గోల్డ్కి ఆ సర్క్యూట్స్లో యూసేజ్ ఉంటుంది గోల్డ్ సర్క్యూట్స్ ఉంటాయి ఆ చిప్స్ ఇంటెల్ సర్క్యూట్స్ ఇంటెల్ ఇన్సైడ్ అంటాడు చూడండి ఆ చిప్కి గోల్డ్ ఉంటుంది ఓరో సర్క్యూట్ అంటే వైర్లు పెట్టు పెట్టుకునేవారు వైర్లు స్క్రూలు బిగించడం కోవడం అలా ఉండేది ఇప్పుడు ఏం చేస్తారంటే సర్క్యూట్ని ప్రింట్ చేస్తారు ఈ ప్రింట్ది సర్క్యూట్ ఆ ప్రింట్ చేసినప్పుడు ఆ లెడ్ ఉపయోగించేవారు లెడ్ ప్రింట్ చేసేవారు లెడ్ షోల్డరింగ్ ఉండేది ఆ రోజుల్లో లెడ్ ప్రింట్ చేస్తాడు అంటే ఆ ప్రింట్ పడినప్పుడు లెడ్ ప్రింట్ కింద పడుతుంది లెడ్ ఈజ్ ఏ కండక్టర్ అని చేత అది వైర్ల కింద ఉపయోగపడుతుంది అది షోల్డరింగ్ చేసేవారు ఎలక్ట్రిక్ షోల్డర్ పెట్టి ఇప్పుడు పోయింది అదంతా ఇప్పుడు చిప్ మీద ప్రింట్ చేస్తాడు ఆ ప్రింట్లో గోల్డ్ వాడతాడు థిన్ థిన్ లైన్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అది చాలా థిన్ ఉంటుంది చాలా థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది దట్ ఈస్ ది సత్యోత్ అది కండక్టర్ కాబట్టి అది అంతా ఆ రకంగా గోల్డ్ థిన్ ఫిలింని వాడడము అదంతా ఫిజిక్స్ గోల్డ్ కెమిస్ట్రీ ఈ జ్ఞానం గలవాడు వాడికి ఆభరణాలు మెళ్ళ నెక్లెస్లు ఎలా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి వాడికి ఏం తెలియదు వాడు మూర్ఖుడుగా ఉంటాడు వాడికి ఏం తెలియదు వాడిని ఆ నెక్లెస్లో గోల్డ్ పడతారంటే ఎందుకు పడుతున్నారని అంటాడు కూడా పై వాడికి ఏం తెలియదు ఇంక ఆభరణాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు పెద్ద పెద్ద పండితులు వాళ్ళు వాళ్ళకి గోల్డ్ యొక్క లక్షణం ఏం తెలియదు ఆభరణాల గురించే తెలుసుకోవాలి పెద్ద పెద్ద గ్లాసీ మ్యాగజైన్స్ వేసుకుని ఆభరణాల ఫోటోలన్నీ తీసి ప్రింట్ చేస్తూ మార్కెట్ చేస్తూ వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఒకరికి నామరూపాత్మకంగా గోల్డ్ తెలుస్తుంది ఒకటికి నామరూపములకు అతీతమైన గోల్డ్ తెలుస్తుంది అది జ్ఞా విత్ తేడా ఒకటికి గోల్డ్ యొక్క విశేష నామరూపాలు తెలుస్తాయి అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ తెలుస్తాయి ఒకడికి విశేష నామరూపాలు తెలియవు కానీ గోల్డ్ యొక్క సామాన్య లక్షణం తెలుస్తుంది కానీ ఈశ్వరుడికి జగత్తు విషయంలో ఆయనకి సామాన్య జ్ఞానం ఉందా విశేష జ్ఞానం ఉందా అంటే రెండు ఉన్నాయి సర్వజ్ఞా సర్వవిత్ సర్వము యొక్క సామాన్య జ్ఞానము ఆయనకు ఉన్నది సర్వము యొక్క విశేష జ్ఞానము ఐశ్వరునికి కలదు అని అటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని ముండకోపనిషత్తు చెప్తోంది యహ అశనాయా పిపాసే అత్యేతి ఎవరి జీవుడవుతాడా సర్వజ్ఞ సర్వవిత్ జీవుడవుతాడా అవడు కదా ద్వైతవాదుల ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది అరిటి బోధి చూడండి ఎంత బలంగా అనిపిస్తుందో ద్వైతవాదుల ఆర్గ్యుమెంట్ కూడా అలాగే చెప్పేడు ఎలా చెప్తున్నారో చూడండి ఆ మంత్రం చూస్తే ఇడు జీవుడు మంత్రం అనేది జీవుడు కాదుగా జీవభిన్నుడైన పరమాత్మ యొక్క మంత్రం కాలేదు అది కాబట్టి జీవభిన్నుడైన పరమాత్మ గాడు తర్వాత యహా అశనాయా పిపాసే అత్యేతి అశనాయా అంటే ఆకలి పిపాస అంటే దాహము ఈ రెండింటినీ అతిక్రమించి ఉంటాడు అతి ఏతి ఈ రెండింటికి పైరు ఉంటాడు ఈ రెండు కూడా ఆ పరమాత్మని ఇబ్బంది పెట్టావు ఇప్పుడు చెప్పండి అచనాయా పిపాసలకి అతి అతీతంగా ఉండేవాడు జీవుడా ఈ పరమాత్మ అవుతా పరమాత్మ అవుతాడు జీవుడు ఎలా ఉంటాడు ఎప్పుడూ అశనాయా పిపాసలతోటే ఉంటాడు ఎప్పుడో సీసాలో నీళ్ళు పసుపు సంచులు పెట్టుకుంటాడు నాలుగు కుకీలు ప్యాకెట్ కూడా సంచులు పెట్టుకుంటాడు మధ్యలో ఏదైనా ఆటలు వేస్తే నోట్లో నవలి ఈ నీళ్ళు అశనాయ పిపాస రెండును జీవుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు కాబట్టి అశనాయా పిపాసే అత్యతి అంటే జీవుడు ఎందుకు అవుతాడు జీవభిన్నుడైన పరమాత్మయే ఉన్నాడు అని శృతి చెప్తోంది అసంగో నహి సజ్జతే పరమాత్మ ఆకాశము ఉంటేవాడు దేనితోటి సంగమ ఉండదు అంటే సంగమం అంటే అతుక్కొనుక దేనికే అటుక్కోడుకరు అసంగ ఎందుకని హీ బికాజ్ నా సజ్జతే దేనితోటి అతుక్కోడు ఏమంటే జీవుడవుతాడా ఏ దేనితోటే అతుకోకుండా అసంగంగా ఉండివాడు జీవుడవుతాడా ఈశ్వరుడు అవుతాడా ఈశ్వరుడు అవుతాడు ఎందుకంటే ఈ జీవుడు ఉన్నాడంటే వీడికి కర్మ కర్మ చేస్త కర్త కర్మఫలాలు పుణ్యాలు పాపాలు సుఖాలు సుఖాలు వీడు కదా కాబట్టి అసంగోనశ సిద్ధత అంటే వీడు కాదు పరమాత్మ ఏతశవా అక్షరస్య ప్రశాసనే గా సూర్యాచంద్రమం విధుతే తిష్టత అది మంత్రం అక్కడ ఉనికి శంకర్లో మొక్క ఇచ్చారు నేను మిగిలిన ముక్క నేను నాకు నోట్లో ఉంది కాబట్టి గమనం ఆ ఒక్క మంత్రం నోట్లో ఉంది అన్నీ ఉన్నాయని నా అభిప్రాయం కాదు అది మీకు నేను అందించారు హే గా యాజ్ఞవలక్య మహర్షి గార్గిని సంబోధిస్తాడు ఆవిడ అడుగుతు ఇప్పటికీ ఇంకా అడుగుతూ ఉంటారు స్త్రీలకి గాయత్రి మంత్రం ఉంది అధికారం గలదా అడుగుతూ ఉంటారు యాజ్ఞవలక్యుడు జనక మహారాజు సభకు వెళ్ళినప్పుడు దీంట్లోనే ప్రధాన ని గోపనిషత్తులు గార్గే అనే ఆవిడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ బ్రహ్మవాదిని అంటే బ్రహ్మ వేద బ్రహ్మస్వరూపం తెలుసున్నవి వాచక్నవి అంటే వచక్నుడు అనే ఆయన యొక్క కుమార్తె గార్గె ఆవిడ లేచి నిలబడుతుంది అక్కడున్న మహాపండితులందరితోటి చెప్తుంది చూడండి మీరు మాట్లాడద్దు నేను లేచాను కాబట్టి మీరు మాట్లాడద్దు అలా నేను రెండు ప్రశ్నలు అడుగుతాయి ఆ రెండు ప్రశ్నలకే ఆయన సమాధానం చెప్పాడా మీరెవరూ ఇంకా మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని ఉండొచ్చు మీరు ఆయన్ని జయించలేరు ఆ రెండు ప్రశ్నల మీకు సమాధానం చెప్పకపోతే ఓడిపోయాడు కాబట్టి యాజ్ఞవల్ చూడు మనం ఓడించి మనమే పండితులవన్నీ నిరూపిస్తామైపోతుంది అని అంటుంది మీకు అంగీకారమేనా అని అడుగుతుంది వాళ్ళందరూ ఉంటారు సరే అంటారు అంటే ఆవిడంతటి విద్వాంసులు ఉన్నాడు అప్పుడు ఆవిడ రెండు ప్రశ్నలు అడుగుతున్నాయి ఆవిడ ఎలా రెండు బాణాలు ఉన్నాయని అడిగినటు బాణాల వంటి ప్రశ్నలు నీ మీద విధులుతున్నాను నువ్వు ఈ బాణాలు నీకు తగులు నువ్వు సమాధానం చెప్పేవా పొరవాలేదు లేదా ఈ బాణాలు వంటి ప్రశ్నలు నిన్ను పరాజితున్ని చేసేస్తాయి రెడీనా అని అడుగుతుంది యాజ్ఞవాక్యం అంటే ఆయన రెడీ అంటాడు అప్పుడు కోరుతున్నారు దీనికి గార్గి బ్రాహ్మణము అని పేరు దాంట్లో ఉంటుంది నాలుగు అక్కడ కాబట్టి అక్కడ ఉంది వాక్యం హే గార్గి ఆవిడ పేరు గార్గి సంబోధనలో హ్రస్వన అంబార్థనద్యో హ్రస్వ హ్రస్వ వస్తుంది హే గా ఓ గా అని సంబోధించి అడుగు ఆయన చెప్తున్నాడు ఈ అక్షర పరబ్రహ్మ అక్షర వినాశము లేని పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అధీనంలో శాసనంలో ఇదిగో ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఆ శాసనంలో నిలబడి వాళ్ళు ఉండాల్సిన స్థానంలో ఉండి వాళ్ళ కర్మలని వాళ్ళ ధర్మాలని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సుమా అని అక్షర అక్షర అనే పేరుతోటి పరమాత్మని ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవరు యాజ్ఞవల్క్య మహర్షి కాబట్టి ఈ అక్షరము అంటే అది జీవభిన్నమైన పరమాత్మ అవుతుంది జీవుడెందుకు అవుతుంది అటువంటి పరమాత్మ కలదు కలడు అని ఇన్ వన్ స్ట్రోక్ ఇటు నిరీశ్వరవాదిని ఇటు అద్వైతవాదిని ఇద్దరినీ కూడా చలాచరితలు చేస్తూ ఈ ద్వైతవాదిమో అట్లాడుతున్నాడనమాట అటువంటి పరమాత్మ గలాడు జీవభిన్నమైన పరమాత్మ గలడు అని చెప్పడంతో అటు నిరీశ్వరవాదికి సమాధానం చెప్పినట్టయింది ఇటు అద్వైత ఏమైనా నవరెత్తుదా అని అలా ఖాళీగా కూర్చుని ఉన్నాడు కదా వాడు కూడా నోరెత్తడానికి వీలు లేకుండగా చెప్పేస్తున్నాడు ఎస్ సర్వేషు భూతేషు తిష్టం అంతర్యామి అమృత సకల ప్రాణుల ఎందు ఆ పరమాత్మ ఉన్నాడు లోపల స్థిరంగా ఉన్నాడు సకల ప్రాణుల ఎందు సర్వేషు భూతేశు తిష్టం ఆ వాక్యాన్ని బట్టి మీకు ఆ భూత అంటే ప్రాణి ప్రాణి అంటే విజ్ఞానముయుడది ఆ ప్రాణి ఉన్నాడు అంతర్యాని లోపల ఉండి సర్వమును శాసిస్తున్నాడు అంతహా యమయతి యమయతి అంటే శాసిస్తున్నాడు అంటే అన్ని కన్ను చూసి చెవి వినిట్లా చేస్తున్నాడు లోపల ఉండి అంతర్యాన్ని ఈ జీవుడు యొక్క ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ నశిస్తాయి కానీ ఆ పరమాత్మ అమృత రచించడు అటువంటి పరమాత్మ గాలాడు అని మళ్ళీ ఇంకోమంటాం సజస్తాన్ పురుషాన్ నిరుహ్య అత్యక్రామత్ దానికి అర్థమైనట్టు చూద్దాం ఆ ఏ పరమాత్మ ఆ పురుషులను తన నుండి ప్రకటించి అతిక్రమించడం ఆ పరమాత్మ పురుషులను జీవులను తన నుండి ప్రకటించాడు ప్రకటించి వాళ్ళందరికీ పైన శాసకుడుగా ఉన్నాడు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోలేదు వాళ్ళు వాళ్ళు బొద్ధులే ఉంటారు కర్మఫలానికి లోబడి ఉంటారు వాళ్ళని తన నుంచి ప్రకటించిన ఈశ్వరుడు కూడా వాళ్ళతో పాటు సమానం అయిపోలేదు వాళ్ళకి అతీతంగా శాసకుడుగా ఈ కర్మఫలమునకు అతీతంగా ఆయన నిలిచి ఉన్నాడు నిరుహ్య అంటే ప్రకటించి అత్యక్రా వాళ్ళందరినీ అతీతంగా ఉన్నాడు అని ఉపనిషత్తు చెప్తోంది వీటన్నిటికీ రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు లేదా ఇది కూడా బృహదారణ్య ఉపనిషత్తే మోస్ట్లీ బృహదారిణ్య నుంచి వచ్చే ఇవన్నీ సవా ఏష మహాన్ అదే ఆత్మ ఈ ఆత్మ అంటే పరమాత్మ అనే అర్థం జీవభిన్నమైన పరమాత్మనే మీరు ఆత్మ అంటే జీవుడిని తీసుకోకూడదు ద్వైతవాదులు ఆత్మ అంటే జీవభిన్నమైన పరమాత్మ అని చెప్తారు ఇంకా జీవభిన్నమైన పరమాత్మ అంటే శైవద్వైతులు ఉంటారు అగో ఆ పరమాత్మ మా శివుడే అంటారు చేయ విద్వైతులు అంచేత ముందే వాళ్ళని స్టాల్ చేసి పెట్టకపోతే వాళ్ళు మళ్ళీ అర్థపడే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసేసారంటే ఆత్మ అంటే విష్ణు హోనార్థం ఇది ఇంక ఇప్పుడు ఏం చేస్తారు నీకు ఇంక ఛాన్సే లేదు పో ఆత్మ అంటే విష్ణు ఇది ఎక్కడ పట్టుకొచ్చేవా ఆత్మ అంటే విష్ణువు అంటే విష్ణురాత్మే తృచ్యతే ఇది లింగపురాణే లింగపురాణంలో విష్ణువుకి ఆత్మ అని పేరు అది ఉంది నిజంగా మీరు చూసుకోండి భాష్యాలు తీసు లింగపురాణంగా ఉన్నాయి వాటిని వస్తారు లింగపురాడే ఉంటే ఎక్కడికి ఒకటి వస్తారు లింగ పురాణం కాకపోతే వెంకటేశ్వర్లు గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏమన్నా దయచేసి ఒక పుస్తకం ఇస్తే చూసుకోవాలి ఉందో లేదో కూడా తెలియదు లింగపురాణి కాబట్టి ఆత్మ అంటే విష్ణు కాబట్టి ముందే ఆత్మ అంటే దాన్ని మీరు ఆత్మ ఆత్మ అన్నారనుకోండి ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఐ మీన్ ఇంటర్ప్రటేషన్ అని చేత అవైలబుల్గా కాకుండా దాన్ని ముందే స్టాల్ చేసేసి పెట్టేసేయటం కాబట్టి ఇంక ఎవడు దగ్గరికి రావడానికి వీరు లేకుండా ఆత్మ అంటే విష్ణు ఇంక ఇప్పుడు జీవుడు అనడానికి లేదు శివుడు అనడానికి వీరు లేదు అలాగే పెట్టేసారు సో ఈ ఆత్మన్నాడే యేష ఆత్మ అంటే పరమాత్మ అనమాట మహాన్ పెద్దవాడు జీవుడు పెద్దవాడా జీవుడు పసరంతో ఉంటాడు అజహ పుట్టుక వాడు జీవుడు పుడుతూ ఉంటాడు వీడు పుట్టి విట్టుతో ఉంటాడు అలా అజహ పుట్టుక లేనివాడు వై నిశ్చయము హనుమంతులు ఏష సేతురు ఇది ఇంకొక దృష్టి ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ భూలోకం ఉన్నది అక్కడ ద్యులోకము స్వర్గలోకమున్నది ఈ రెండింటికి మధ్యలో సేతు ఒకటి ఉండాలి సేతువు సేతువు అంటే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జిని ఎలా భావన చేస్తారంటే ఈ రెండింటిని కలిపి ఉంచేది బ్రిడ్జ్ అని భావన చేస్తారు ఆ రెండింటిని కలిపి ఉంచుతుంది ఆ బ్రిడ్జ్ కనుక కూలిపోతే ఇది ఇటు కొట్టుకుపోతుంది అది అటు కొట్టుకుపోతుంది ఆ రెండింటిని కలిపి బ్రిడ్జ్ విధాన అంటే గట్టిగా వీ అంటే విశేషంగా కలిపి ఉంచేది సేతు బ్రిడ్జ్ దేనికి భూమికి స్వర్గానికి భూలోకానికి స్వర్గలోకానికి లంకే కలిపి ఉంచేది ఎవరది జీవుడా ఈశ్వర్ వేష సేతు విధరణ ఈ సేతు మీద ఒక మంత్రం ఉంది ఒక అధికరణం ఉంది ఒక అధికరణం బ్రహ్మసూత్రంలో నేను చెప్పే ఉంటాను పాఠంలో చెప్తారు సర్వస్య వశి సర్వశాన ఈ సకల జగత్తును తన వశంలో వాడు సకల జగత్తును శాసించేవాడు ఈశాన ఈశ్వరుడు ఎలా సంకల్పిస్తే అలా అవుతుంది ఈ జగత్తు తన వశంలో పెట్టుకుంటాడు అది ఎవరన్నది జీవుడైతే కాదు కాబట్టి అటువంటి ఈశ్వరుడు ఉన్నాడు ఒక్క ఒక్క స్ట్రోక్లో ఇటు నిరీశ్వరవాది ఇటు అద్వైతవాది కూడా ఎదురుదక్క పోవాలి అలాగే ద్వైతవాది ఆ కొటేషన్ సన్నిహిస్తున్నాడు యా ఆత్మ అపహత పాప విజరో విమృత్యు ఇది జాందోగ్య ఉపనిషత్తు ఆత్మ పాప్మా అంటే పుణ్య పాపాలు పాప వేరు పాప్మా వేరు పాప అంటే పాపం పుణ్యము పాపం ఆపోజిట్ కానీ పాప్మా పెడితే పుణ్యము పాపము రెండు ఉంటాయి దాంట్లో పుణ్యపాపములు జీవుడికి ఉంటాయా ఈశ్వరుడికి ఉంటాయా ఈశ్వరుడుకు ఉండవు జీవుడికే ఉంటాయి యా ఆత్మ అపహత పాప్మా పుణ్యపాపములు తొలగిపోయినవాడు పుణ్యపాపముల యొక్క సంస్పర్శ లేనివాడు ఆత్మ అంటే పరమాత్మ విజర ముసలిధనము లేనివాడు విమృత్యు మృత్యువు లేనివాడు ఈశ్వరుడు అండి జీవుడికి జీవుడికి ఉందిగా ముసలిధనం ఉంది మృత్యువు ఉంది పుణ్యం ఉంది పాపం ఉంది కాబట్టి ఈశ్వరుడు తత్తేజో సృజత తత్ అంటే ఆ పరమాత్మ తేజ అంటే తేజ అంటే మూడు ఉంటాయి దాంట్లో ఆకాశము వాయువు అగ్ని మూడు కలిపి తేజహానికే ఆకాశము వాయువు అగ్ని కలిపి ఒకే ముద్ద చేయండి తేజ ఆ తేజస్సును సృష్టించాడు కాబట్టి ఎవడు సృష్టించాడండి ఆకాశమును వాయువును అగ్ని ఈశ్వరుడు సృష్టించాడా జీవుడు సృష్టించాడా ఈశ్వరుడు సృష్టించిన అటువంటి ఈశ్వరుడు గలడు ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ఈ ఆత్మ ఈ ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వమున్నందు ఏకహ ఆత్మ ఆసీత్ వై వా అంటే వై కింద విడతిస్తే వై అవుతుంది ఈ సృష్టిని చూసేలా జగత్తు సృష్టికి పూర్వం ఎలా ఉండేది ఇది ప్రశ్న ఎలాంటిదంటే ఒక వెయ్యి ఆభరణాలు ఉన్నాయి ఈ వెయ్యి ఆభరణాలు ఎప్పుడు తయారు చేశానని నేను నిన్నే తయారు చేశాను అంతకుముందు నిన్న మీరు ఆభరణాలు తయారు చేయడానికి ముందు ఈ వెయ్యి ఆభరణాలు అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఫార్నమెంట్స్ దాన్ని జగత్ అంటారు ప్రపంచం అంటారు ఆభరణ ప్రపంచం ఈ ఆభరణ ప్రపంచము ఎలా ఉండేది బంగారము వలే బంగారమై ఉండేది అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా సృష్టికి పూర్వము ఏకహ అద్వితీయమైన పరమాత్మయ ఉండెను కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే జీవుడవుతాడా పరమాత్మ అవుతాడా పరమాత్మే అవుతాడు జీవభిన్నుడైన పరమాత్మ నా లిప్యతే లోక దుఃఖే నా బాహ్య ఇగో ఇక్కడ లోకం ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా దుఃఖమే లోకంలో ఏముందండి దుఃఖం తప్పించే ఉంది ప్రతి వాడు దుఃఖంలో ఏదో దుఃఖంలో ఉంటాడు దుఃఖము ఉంటే కూర్చుని ఏడుస్తున్నాడని మీరు అనుకోండి కూర్చుని ఏడిచి కొంతమంది ఉంటారు వాళ్ళలా పెర్మనెంట్గా ఏడుస్తూ ఉంటారు ఇంకొకడు పైలాపచ్చేసిగా తిరిగిస్తూ ఉంటాడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఖరీదైన డ్రెస్ వేసుకొని కారు వేసుకుని తిరిగేస్తూ ఉంటాడు వాడు దుఃఖంలో ఉన్నాడా సుఖంలో ఉన్నాడంటే మనకి ఎవరికి వస్తుందో సుఖంలో ఉన్నాడు అనిపిస్తుంది పైగా వాడంటే అసూ కూడా కలుగుతుంది పైగా దేవుడికి ఈ మధ్యన అన్యాయం చేస్తున్నాడు వీడు దుర్మార్గుడు వీడు ఎంత సుఖపడిపోతున్నాడు అని వీడు అనుకుంటాడు అలా కూడా అనుకుంటాడు కానీ రహస్యం ఏంటంటే అంతలా తిరిగేస్తున్న కారులో తిరిగేస్తున్నవాడు కూడా దుఃఖంలో ఉంటాడు వాడికి దుఃఖం ఉంటుంది ఏదో దుఃఖం ఉంటుంది ఇప్పుడు కారు కారుకి కారు పూజేస్తాడు దేవాలయాన్ని తీసుకొచ్చి వాడు పూర్ణుడా అపూర్ణుడా సరిపడింది కదా కాబట్టి అపూర్ణుడని తెలిసిపోతుంది కదండి కనుక ప్రతి వాడు కాటలో తిరిగేస్తున్నాడు కదా అని వాడు సుఖీ అనడానికి వెళ్ళేది దుఃఖీ లోకమంతా దుఃఖమే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దుఃఖం దుఃఖంతో ఉంటారు కానీ ఒకడు ఉన్నాడు వాడు లోకదునా నిప్యతే ఈ లోకదుము లోకదుము ఈ జగత్తులో ఉండే దుఃఖము వాడిని స్పృశించదు నలిప్యతే లోకదునా ఎందుకో తెలిసిన బాహ్య ఈ లోకంలో భాగంగా ఉన్నాడు పైన ఉంటాడు దీనికి బయట ఉంటాడు అంటే సరిపడింది కదండి ఈశ్వరుడు అని తెలిసిపోతూనే ఉంది ప్రాణులకు అతీతమైన పరమాత్మ బాహ్య అంటే ప్రాణులకుతీతమైన అని అర్థం పరమాత్మ ప్రాణుల దుఃఖముతో లేపమును పొందదు అంటే ఈ ఎన్ని ఒకటా రెండా వందలాది శృతులు ఉన్నాయి ఇత్యాది శృతిశేతేభ్య అది చాలనట్టుగా స్మృతులు చూసుకోండి భగవద్గీతలు చూసుకోండి అహం సర్వ ప్రభవ మత్సర్వం ప్రవర్తతే ఇది మజన్ మాం బుధా భావసమన్వితా అది పూర్తి శ్లోకం ఇది తొమ్మిదో అధ్యాయంలోనో పదో పదో అధ్యాయంలో ఉంది పదో అధ్యాయం ఆరంభంలో ఉంది అక్కడ ఈశ్వరుణ్ణి ఎలా పరిచయం చేశారంటే అహం సర్వస్వ ప్రభవ ఇప్పుడు మీరు జగత్తును చూస్తున్నారా మీరు చూసి దృష్టిని పెట్టుకుంటుంది ఇప్పుడు మీరు ఏదైనా ఆభరణాల షాప్ మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఈ ఆభరణాల షాప్స్ ఉన్నాయి కదండి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి చందన బ్రదర్స్ ఇవేవి ఏదైనా షాప్లోకి వెళ్ళారనుకోండి అవి వెళ్ళినప్పుడు రెండు రకాల దృష్టి ఉంటుంది కార్యదృష్టి కారణ దృష్టి కార్యదృష్టి అంటే ఏమిటి ఇవి ఇవి నెక్లెస్లు ఇవేమో ఇయర్ రింగ్స్ ఇవి నోస్ రింగ్స్ అని ఆభరణాల్లో ఉండే వెరైటీలను చూడడం ఒకే గివెన్ కైండ్ ఆఫ్ ఆభరణాలు నెక్లెస్లు ఏమో చాలా ఉంటాయి వాటిల్లో ఇది బాగుంది ఇది బాగులేదు ఈ ఫ్యాషన్ కొత్తగా ఉంది ఈ ఫ్యాషన్ బాగులేదు అంటూ వాటిల్లో మేము మాంస ఇదంతా కూడా కార్యదృష్టి అనబడుతుంది కార్యం ఉంటే ఎఫెక్ట్ ప్రోడక్ట్ అదొక దృష్టి కారణ దృష్టి అని కూడా ఉంది కారణ దృష్టి ఎవరికి ఉంటుంది కస్టమర్స్కి ఉండేది కార్యదృష్టి కారణ దృష్టి ఎవరికి ఉంటుంది ఆ షాప్ ఓనర్కు ఉంటుంది వాడి వెరైటీ అంతా చూసుకోవడం వాడేం చూసుకుంటాడంటే ఎంత బంగారం సేల్ చేసేవని చూసుకుంటాడు హౌ మచ్ గోల్డ్ వీ హవ్ సోల్డ్ అది వాడు కారణ దృష్టి వాడు ఈ వేళ ఎన్ని నెక్లెస్లు అమ్మారు ఎన్ని ఇయర్ రింగ్స్ అమ్మారు అని అలాంటి పిచ్చి లెక్కలు మనం వేసుకోవడం వాడు అడుగుతాడు ఈరోజు అంత బంగారం సేల్ అయిందని అడుగుతాడు అంటే ఇరవై లక్షల రూపాయలు బంగారం సేల్ అయిందంట ఓకే మంచిది కారణ దృష్టి కాబట్టి మీరు ఏం చూస్తున్నారు ఎదురుకుండా కనపడైన అమరూపాత్మకమైన కార్యాన్ని చూస్తున్నారా లేక ఈ కార్యమును ఏ కారణము నుంచి ఈ కార్యము ఆవిర్భవించిందో ఆ కారణాన్ని చూస్తున్నారా ఎంత తేడా పడిపోతుందో చూడండి కార్యదృష్టి బంధిస్తుంది కారణ దృష్టి లిబరేట్ చేస్తుంది మీరు బంగారపు షాపుకే కార్యదృష్టిలో వెళ్ళి వాడు బంధంలో ఉంటాడు వాడు బంధింపబడతాడు ఎందుకంటే అక్కడ షాపులో ఉన్న ఆభరణాలు వీడికి కావాలి జేబులో ఉన్న పైసలన్నీ అయిపోతున్నాయని బెంగ తీరా బంగారం నైంటీ అంటాడు అది నైంటీ ఉందో నైంటీ ఉందో అని అదో బెంగా అన్నీ బెంగలే మీరు ఆభరణాలు అన్నారంటే బెంగా ఈ ఆభరణాలు పెట్టుకుంటే ఎవరైనా అపహరిస్తారేమో అని అదో భయం పెట్టుకోకపోతే బీరోలో దాచిపెట్టడం కోసం ఇంత ఖర్చు పెట్టుకున్నామని చెప్పేసి మళ్ళీ అదో భయంగా అంతా సమస్యే ఆభరణం పెట్టుకుంటే దుఃఖం పెట్టుకోకపోతే దుఃఖం ఎంతో దుఃఖమే కార్యదృష్టిలో ఉన్నవాడు బంధింపబడతాడు కారణ దృష్టిలో ఉన్నవాడు వాడు ఫ్రీ లిబరేటెడ్ అయి ఉంటాడు ఈ ఆభరణాల ఉన్నారు వాళ్ళు పెట్టుకుని ఆభరణాలు వాళ్ళు అమ్ముతారు ఉంటాయి వాళ్ళ ఆభరణాలు ఓ పాన్ షాప్ అతన్ని అడిగాను నువ్వు రోజు ఎన్ని సిగరెట్లు తాగుతావని అడిగాను అంటే సిగరెట్లు ఎందుకు తగ్గుతాను సార్ ఆరోగ్యానికి మంచిది కాదండి అడిగాను సిగరెట్లు మేము అమ్ముతామండి మేము తాగమన్నాండి ఈ డ్రగ్ డీలర్స్ ఉంటాను అండి వాళ్ళు డ్రగ్ తీసుకోరు వాళ్ళు వాళ్ళు పెడల్ది డ్రగ్ దే రోడ్డు కన్షన్ ఎందుకో చూస్తున్నాండి అబ్బాయి మంచిది చేస్తారంట అది ఆరోగ్యానికి మంచిది కాదు అది మనం అది ఇదో టేకే We only sell ఓన్లీ సాలెడ్ కారణ దృష్టి లిబరేట్ చేస్తుంది కార్యదృష్టి బంధిస్తుంది ఇప్పుడు మీరు ఈ జగత్తును చూసేప్పుడు మీకు ఏం చూస్తున్నారు మీరు ఇప్పుడు టూరిస్ట్ ఉంటాడు టూరిస్ట్కి భక్తులకి తేడా ఏమిటి టూరిస్టు ప్రకృతిని కార్యదృష్టితో చూస్తారు ఇగో ఈ పార్క్ బాగుంది ఇక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు ఇదేమో టూరిస్ట్ స్పాటు spot మనం ప్రయాణం చేసి వచ్చి ఆ టూ అవన్నీ చూస్తే We can enjoy ప్రకృతిని భోగ దృష్టితో చూస్తాడు ప్రకృతిని నామరూప దృష్టితో చూస్తాడు భోగ దృష్టితో చూస్తాడు ప్రకృతిని ఎవడైతే భోగ దృష్టితో నామరూప దృష్టితో చూస్తాడో దానికే కార్యదృష్టి అని పేరు అలా ఎవడైతే చూస్తాడో వాడే సంసారం కాబట్టి నువ్వు నామరూపాలను చూడకు కార్యమును చూడకు ఈ కార్యము వెనకాలండే కారణాన్ని చూడు ఓ పర్వతం ఉందనుకోండి ఈ పర్వతము నాకు కారణము ఏమిటి ఈ ఉద్యా ఈ అడవి ఉన్నది ఈ అడవికి కారణం ఎవరు కారణాన్ని చూడాలి ఈ గ్రహములు నక్షత్రములు భూగోళము ఈ సంసారము ఈ ప్రకృతి ఈ వాయువు ఆకాశము అగ్ని జలము ఇవన్నీ ఉన్నాయిగా ఎదుర్కొన్నాను వీటికి కారణం ఎవరు కారణ దృష్టితో చూడాలి కారణదృష్టితో ఇప్పుడు మీరు ట్రై చేయండి చుట్టూ కారణ దృష్టితో చూడండి మీరు చూస్తే ఏమవుతుంది తెలిసిన యూ ట్రాన్స్పోర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ రలం హయ్యర్ రలంలో వెళ్ళిపోతాను మీరు నేను నా ఇల్లు నా వాళ్ళు ఈ పిచ్చి సంసారం అంతా డ్రాప్ అయిపోతుంది ఈ గో టు ఏ డిఫరెంట్ రలం కారణ దృష్టి దానికే భక్తి అని పేరు భక్తి అంటే భక్తి అంటే సమాజంలో చలామణిలో ఉన్నది దాన్ని గౌణభక్తి అని దాన్ని అకామిడేట్ చేసి ప్రయత్నం చేయాలి విత్ సమ్ డిఫికల్టీ దాన్ని అకామిడేట్ చేయాలి అది అకామిడేట్ అవ్వడం కూడా కష్టం అవుతుంది అంటే ఏదో పోల్లే కొద్దిగా అకామిడేట్ చేద్దామని జనరస్గా దాన్ని అకామిడేట్ చేసుకుని పూర్తిగా తిరస్కరిస్తే బాగుండదని చెప్పేసి అకామిడేట్ చేయాలి కొంతమంది తిరస్కరిస్తారు తిరస్కరించడానికి యోగ్యంగానే ఉంటుంది సమాజంలో ఉండే భక్తి అది కాదు భక్తి కారణ దృష్టికే భక్తి అని పేరు అహం సర్వస్య ప్రభవ ఈ సర్వమును చూస్తావా ప్రభవ అంటే ప్రభవతి అస్మాత్ ఇది ప్రభవ ఉపాదానం ఉపాదాన కారణం దేని నుంచి పుడుతోందో ఈ ఆభరణములన్నీ దేని నుంచి పుట్టాయి బంగారం నుంచి పుట్టాయి బంగారం అక్కడి నుంచి పుట్టిందంటారు గనిలోంచి వచ్చింది అక్కడి నుంచి ఆ గనిలో బంగారం ఉంది కదా ఆ గని మాయిన్ మైన్లో ఉన్న బంగారం వీడు మైన్ చేసి మైనింగ్ చేశాడు తప్ప అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా ఈ భూమి సూర్యుడి నుంచి విడిపోయింది సూర్యుడు మండుతో ఉంటే మంటలో ఓ ముద్ద విడిపోయింది ఆ విడిపోయినప్పుడు సూర్యుల్లో ఉన్న బంగారంలో కొంత బంగారం ఆ ముద్దలోకి వచ్చింది అదే భూమి ఆ ముద్దలోకి రావడంలో ఆ ముద్ద కూల్ అయినప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ బంగారము కొన్ని చోట్ల తక్కువ బంగారము అలా డిస్ట్రిబ్యూట్ అయింది దాంట్లో అన్నిటికంటే ఎక్కువ బంగారం న్యూజిలాండ్లో ఉంది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అండ్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ దే మైన్ మ్యాక్సిమమ్ గోల్డ్ మ్యాక్సిమమ్ గోల్డ్ కన్స్యూమ్ ఇండియాలో చేస్తారు మ్యాక్సిమమ్ గోల్డ్ ప్రొడక్షన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ వాళ్ళది మ్యాక్సిమమ్ గోల్డ్ ప్రొడక్షన్ అక్కడ ఆ పర్వతాల్లోనూ అక్కడ ఆ సాయిల్లో ఉండిపోయింది గోల్డ్ అంటే ఈ గోల్డ్ చూడండి అప్పుడే ఇంక నెక్లెస్ లేదు నెక్లెస్ ఇంక నెక్లెస్ ఏంటి వీఆర్ వీ యి లెఫ్ట్ ది నెక్లెస్ బిహైండ్ లాంగ్ బ్యాక్ ఏమన్నా పర్వతాల్లో గోల్డ్ ఎక్కడి నుంచి సూర్యుడి నుంచి విడిపోయినప్పుడు వచ్చింది ఓ మై గాడ్ సూర్యుల్లో ఎక్కడి నుంచి వచ్చింది గోల్డ్ సూర్యుల్లో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ హైడ్రోజన్ గ్యాస్తో ప్రారంభమయ్యి హయ్యర్ ఎలిమెంట్స్ ఫ్యూషన్లో ఫార్మ్ అవుతాయి రెండు హైడ్రోజన్ న్యూక్లియ దగ్గరకు వచ్చి హీలియం ఫార్మ్ అవుతుంది హీలియం ఇంకొక దాంట్లో దగ్గరకు వచ్చి అలాగా కార్బన్ వస్తుంది కొద్దిసేపటికి కార్బన్లో దగ్గరకు వచ్చి హైడన్ వస్తుంది మెటల్స్ వస్తాయి హెవీ మెటల్స్ వస్తాయి అలా క్రమంగా గోల్డ్ వస్తుంది గోల్డ్ ఈజ్ వెరీ స్టేబుల్ ఒకసారి గోల్డ్ ఫార్మ్ అయిందంటే గోల్డ్గా మిగిలిపోతుంది అది మార్పు చెందదు మించుమించుగా మార్పు చెందదు అని పెద్ద ఓ సూర్యుల్లోకి అలా వచ్చిందా అయితే సూర్యుల్లో హైడ్రోజన్ నుంచి వచ్చింది గోల్డ్ మరి సూర్యుల్లోకి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అహం సర్వస్వ ప్రభవ దీ కారణ దృష్టి మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది ఈ సర్వము ఉపాదానము నేనే శ్రీకృష్ణుడు అహం సర్వస్య ప్రభవ ఇది ఒక కారణ దృష్టి తెలిసిందండి కార్యదృష్టి కారణ దృష్టి కారణ దృష్టి ఉన్నట్లయితే మీకు ఈశ్వరుని యొక్క అనుభవం వెంటనే కలుగుతుంది చాలా మంచి వాక్యం బయట కోట్ చేశాడు ఆ ఇబ్బంది ఉంది బట్ స్టిల్ వాక్యం చాలా మంచిది అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమిటో తెలిసినా మత్తస్సర్వం ప్రవర్తతే ఇక్కడ మళ్ళీ చలన దృష్టి చాలక దృష్టి అనే రెండు దృష్టిలు ఉంటాయి చ ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ బాగా తిరుగుతుంది ఏ కంపెనీ ఉషా ఫ్యాను చల్లటి గాలి వేస్తుంది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది నేను ఈ ఫ్యాను వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాను నా ఫ్యాన్ ఇది మీరెవళ్ళు వాడడానికి వీల్లేదు నా పర్మిషన్ లేదే మీరు వేయ స్విచ్ కూడా వేయడానికి వీలలేదు నేనే వేసుకుంటా దాన్ని ఇదంతా సంసారం దీని పేరే సంసారం దానిని చలన దృష్టి అంటారు అంటే మీ దృష్టి చలనం మీద ఉంది ఆ చలనం మీకే రకంగా అనుకూలము లేక ప్రతికూలము మీ దృష్టి ఎంతసేపు చలనం మీద ఉంటుంది కానీ చాలకుని మీద దృష్టి ఉండాలి ఆ చలనాన్ని చలనాన్ని ఘటిల్ల చేసినది ఎవరు చాలక చాలయతి ఇది చాలక ఆ చలనాన్ని కలిగించేది ఎవడు దాని మీద దృష్టి ఉందనుకోండి మీ దృష్టి అవి తెలియదు చలన దృష్టి నుంచి చాలక దృష్టికి షిఫ్ట్ అయిన వెంటనే ఇట్స్ ఎ కంప్లీట్ షిఫ్ట్ ఆ ఫోకస్లో కంప్లీట్ షిఫ్ట్ అది ఆ షిఫ్ట్ ఇట్ ఇస్ ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ వెరీ రిమార్కబుల్ షిఫ్ట్ రెవల్యూషనరీ షిఫ్ట్ అది ఆ షిఫ్ట్ వచ్చేసిందంటే వాడు సంసార బంధం నుంచి విడిపోతారు బయట బయట పోతారు ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతాం ఫ్యాన్ మీద దృష్టి ఉంటుంది తప్ప చలన దృష్టి ఉంటుంది తప్ప చాలక దృష్టి ఉండదు ఎవరికి కూడా ఈ ఫ్యాన్ కంపెనీల వాళ్ళు కూడా మన చలన దృష్టిని వాడు ఎక్స్ప్లైట్ చేసి బిజినెస్ చేస్తాడు మనం ఫ్యాన్ కొనేప్పుడు కూడా చలన దృష్టితో కొంటాం ఆ చాలక దృష్టి మనకు ఉండదు ఫ్యాన్ తిరుగుతుందంటే బాగా తిరుగుతుందా గాలి బాగా వేస్తుందా అని ఆలోచించుకుంటాడే ఈ చలనం వెనక్కాల ఉన్న పవర్ ఏమిటి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ క్యా హోట ఎప్పుడైనా ఆలోచించారా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్కి ఆన్సర్స్ ఉండవు వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ వెరీ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ మీరు ఈ దృష్టి నుంచి చాలక దృష్టికి వెళ్ళిపోతారు ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ కానీ పాజిటివ్ ఛార్జెస్ కానీ ఎనీ చార్జ్ ఇట్ హ్యాస్ టు ఫ్లో మోస్ట్లీ ఎలక్ట్రాన్స్ ఫ్లో When an electron jumps, it leaves a positive charge behind. Positive charge behind it leaves. And if you don't have a electron, you can jump away from that. If there's a positive charge, you can flip it. That's a positive charge. Eh? If you don't have a electron, you can jump away from that. You can flip it, you can flip it. That's why the electron is the positive charge. That's why the electrons are in the middle of the world. పాజిటివ్ ఛార్జీలు వెనక్కి జంప్ చేసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది సే మూవ్మెంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ యాజ్ ఎలక్ట్రాన్స్ వర్ మూవింగ్ ఫార్వర్డ్ దట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అండ్ వైద్య ఛార్జెస్ ఆర్ మూవి ఇట్ గోస్ ఆన్ అండ్ ఆల్ యూఆర్ ఇన్ టు ఏ వెరీ డీప్ క్లాసికల్ ఫిజిక్స్ దాంట్లో పడిపోతారు అసలు అలా ఎందుకుందంటే మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి పోతుంది కాబట్టి చలన దృష్టి బంధిస్తుంది చాలక దృష్టి లిబరేట్ చేస్తుంది మీరు ఈ గాలి వీస్తోంది గాలి వేడి గాలి వేస్తోంది చల్ల గాలి వేస్తోంది తలుపు తీసి గాలి బాగా వేస్తోంది ఈ ఇంట్లోకి గాలి మంచిగా వస్తుంది ఆ ఇంట్లోకి గాలి రాదు కాబట్టి ఇల్లు మంచిది ఆ ఇల్లు మంచిది కాదు అని మనం సంసార దృష్టితో గాలిని చూస్తామే తప్ప ఈ గాలి దాన్ని గాలిని చాలకుడు ఎవరు గాలి వీచి ఇట్లా చేసేది ఎవరు గాలి వీచుతోంది గాలి వీచునట్లు చేసేది ఎవరు చాలకుడు ఎవరు ఆలోచించండి నదులు ప్రవహిస్తున్నాయి వీటిని ప్రవహింపజేసేది ఎవరు సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు ఎవడు సూర్యుడు భీషాస్మాత్ వాతే గాలిని వీచునట్లు చేయునది ఎవరు చాలకుడు అంటారు చాలక కహ చలనం మీద దృష్టి పెట్టకు చాలకుడు మీద దృష్టి పెట్ట భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది దీన్ని అలా తిప్పిదేవడు చాలకుడు ఎవడు చాలకుడికే ఈశ్వరుడు అనిపారు కాబట్టి భక్తి అంటే కార్యదృష్టి నుండి కారణ దృష్టికి షిఫ్ట్ అవ్వడం చలన దృష్టి నుండి చాలక దృష్టికి షిఫ్ట్ అవ్వడం దానిపై భక్తి ఆ సర్వకారణము ఉపాదానము సర్వా జగత్తుకు ఉపాదానము ప్రభవ జగత్తుకి చాలకుడు అంతర్యామి చాలకుడు అది ఈశ్వరుడు అహం సర్వస్వ ప్రభవ మత్తవం ప్రవర్తతే ప్రవర్తతే అంటే చలతి ఇని శృతి స్మృతి భగవద్గీత అనే స్మృతి కూడా జీవభిన్నుడైన ఈశ్వరుణ్ణి చెప్తోంది అని ఇక్కడ వాది యొక్క సిద్ధాంతం పరహ అస్థి అసంసారి శృతి స్మృతి న్యాయేభ్యస్య న్యాయం కూడా చెప్తారు న్యాయం ఎలా చెప్తారంటే దీనికి డెకార్క్టేస్ లాజిక్ అని ఉంది మీరు ఇప్పుడున్న డెకార్టేన్ ఫిజిషియన్ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన లాజిక్ ఏమిటంటే ఒక ప్రసాదం కనుక మీకు ఎదుర్కొండా కనపడితే దెన్ మస్ట్ బి అన్ ఆర్కిటెక్ట్ విథౌట్ ఎన్ ఆర్కిటెక్ట్ యు కెనాట్ హ్యావ్ ఎ ప్యాలస్ దెన్ ఫోర్ ఏ It implies an architect. This world is called a palace. It is so, organized and created. It implies a god. This is Dekathe logic. This is the logic of Dekathe. Why do you understand this logic? Palace implies architect. This architect is in the palace. There is one place in the palace. There is one place in the palace. ఆర్కిటెక్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్నాడు ఎక్కడో ఉంటాడు ఒకప్పుడు ఆర్కిటెక్ట్ ఇంకో దేశంలో కూడా ఉండొచ్చు దుబాయ్లో బుజుర్గ్ అని ఒక ప్యాలెస్ ఒకటి కట్టారు పెద్ద బిల్డింగ్ దాని ఆర్కిటెక్ట్ లండన్లో ఉన్నాడు ఆయన లండన్లో ఉంటాడు ఆయన ఆ ప్యాలెస్లో కూర్చోడు అది ఇది డెకార్లే లాజిక్ ఇది అలాగే ఈ ఎక్స్ట్రా కాస్మిక్ గార్డ్ ఈ కాస్మాస్ అన్నది ప్యాలెస్ అయితే గార్డ్ ఏమవుతాడు ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ దిస్ ఈజ్ ది డెకార్టె లాజిక్ ఈ లాజిక్నే మనం ద్వైతవాదులు చెప్తూ ఉంటారు ఏదో పురాణం పేరుతోటో దేనితోటో ఏదో పేరు పెట్టి చెప్తూ ఉంటారు డెకార్టె లాజిక్ పెద్ద లాజిక్ ఇది మొత్తానికి శృతులు స్మృతులు న్యాయము అంటే యుక్తి లాజిక్ డెకార్టె లాజిక్ మొదలైన లాజిక్లు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి మనకి తెలుస్తోంది పరహ అస్తి పరమాత్మ కలడు పైగా సచ కారణం జగత ఆ పరమాత్మ జగత్తునకు కారణం అని సేశ్వర ద్వైతవాది సిద్ధాంతం చేశాడు అప్పుడు దీని మీద నిరీశ్వరవాది అభ్యంతరం అద్వైతి ఇప్పుడిప్పుడే రాడు అద్వైత చిత్తజన వస్తాడు ఇలా దెబ్బలాట్లన్నీ అయిపోయి వాళ్ళకి ఆయాసం వచ్చి కామైపోయిన తర్వాత ఆయన వచ్చి ఓ మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు అది వస్తుంది తర్వాత ఎప్పుడో వస్తుంది నిరీ నిరీశ్వరవాది ఊరుకోడు ఆయన అంటున్నాడు నూ ఏమేవా అస్మాత్మన ఇది సంసారిన ఏవత్ దర్శయతి అది నిరీశ్వరవాది యొక్క అబ్జెక్షన్ నా అది సరికాదు అని సేశ్వర ద్వైతవాది దానికి సమాధానం నిరీశ్వరవాది అంటాడు ఏమయ కథంతా విని మళ్ళీ మొదటికి వచ్చావు నువ్వు అక్కడ మంత్రం చూసుకోను మంత్రంలో ఏమనుంది ఏవమేవ అస్మాదాత్మను సర్వే ప్రాణ సర్వే లోక సర్వే దేవా సర్వాణి భూతాన్ని ఉనికి ఏముందిగా ఎలా అయితే బాన్ ఫైర్ నుండి మునుగురులు అలాగ పైకి వస్తాయో అలాగే ఈ ఆత్మ నుండియే ఆత్మ అంటే విజ్ఞానమైన యొక్క ఒకనొక అవస్థకి ఆత్మ అని పేరు ఈ ఆత్మ నుండియే సకల ప్రాణములు సకల సకల భూతములు సకల ప్రాణులు ఉంటే భూ సకల ప్రాణులు భూతములున్నా ప్రాణులే సకల లోకములు ఇవన్నీ కూడా పైకి అలాగ ఉద్భవిస్తాయి పైకి వస్తాయి అని చెప్పింది కదా శృతి నువ్వు వైదికుడే కదా ద్వైతవాది కూడా శృతి అలా చెప్పిందని మేమేమో ఎక్స్ప్లెయిన్ చేశాము సంసారి నుండియే వస్తోంది సృష్టి సంసారిణ ఏవ సంసారినహా పంచమేకవచనం సంసారిణ సకాశాత్ సంసారి నుండియే వస్తోంది సృష్టి ఏమంటే మార్కెట్ ఉందనుకోండి ఇది గోల్డ్ ఆర్నమెంట్స్ మార్కెట్ ఉంది ఆర్నమెంట్స్ మార్కెట్ చందనా బ్రదర్స్ ఆర్నమెంట్స్ మార్కెట్ షాప్ దాన్ని దేవుడు సృష్టించాడా జీవుల యొక్క కామనలు సృష్టించాయా జీవుల కామనములు సృష్టించా దేవుడు ఎందుకు దీనికోసం అనవసరం లేదు పెద్ద టూరిజం ఇండస్ట్రీ బస్సులు కార్లు రైళ్లు ఎక్కి ఉంటారు టూరిజం ఇదంతా ఈ టూరిజం జీవుని యొక్క ఆకాంక్ష సృష్టించిందా లేకపోతే దేవుడు సృష్టించాడా ఈ దేవాలయాలన్నింటినీ దేవుడు కట్టుకున్నాడా జీవుని యొక్క ఆకాంక్ష కట్టిందా దేవాలయాలు సృష్టించిందడు దేవుడా జీవుడా సంసారినహా ఏవా సర్వము సంసారి నుంచే పుడుతుందని మేము చెప్పాం కదా పైగా మంత్రం కూడా అలా నిరూపిస్తోంది ఏమో ఉత్పత్తిని దర్శక ఈ సంసారి సర్వము పుడుతోంది అని మంత్రం చెప్పిందని మేము చెప్పాం కదా మళ్ళీ నీ కసను నువ్వు మొదలుకొచ్చావు మళ్ళీ ఏదో జీవభిన్నుడైన పరమాత్మ అంటూ విజ్ఞానం వేడు కంటే పరమాత్మ వేరే ఉన్నాడు అంటావు ఎక్కడి నుంచి పరమాత్మ వేరే రాడు అని నిరీశ్వరవాది యొక్క పూర్వపక్షం నా అది అంగీకారం కాదు అని మళ్ళీ వీడు కూడా సేశ్వర ద్వైతవాదే సేశ్వరద్వైతవాదే అద్వైతవాది ఇప్పుడు ఇప్పుడే రాడు అని నేను అద్వైతవాది వస్తాడే మీరు కంగారు పడతారేమోనో శేశ్వర ద్వైతవాది అని స్పష్టంగా రాశారు ఈ శేశ్వర ద్వైతవాదికి ఆయాసం వచ్చాక అప్పుడు అద్వైతవాది వస్తాడు రెండు పేదీలు ఉంది అక్కడ హెడ్డింగ్లో పరమసిద్ధాంతము అద్వైతవాదము అని వస్తాం ఈ సేశ్వర ద్వైతవాది ఇది పురాణం కింద ఉంటుంది బాగుంటుంది బాగా చెప్తా శంకరులు సేశ్వర ద్వైతాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది ఈ ఈ ద్వైతవాది లెవెల్లో ఆ స్థాయికి కూడా చేరుకోలేరు అంత అద్భుతంగా ఆ సేశ్వర ద్వైతాన్ని నిరూపిస్తారు ఫైనల్గా తిరస్కరిస్తారు ఎనీవే